కీర్తన మూడు వందల అరవై ఎనిమిది తల లేదు తోకలేదు దైవమానియక తిరిగేమునేమూ తను వేటిదోయీ తల యనయు ఎనయు సంసార సుఖమిది ఏటిదో వెనక ముందేటిదో వివేక మెరగక దిన దినమునునేమో తిరిగేమునేము పుట్టుగిది ఎక్కడో పోయేటిదెక్కడో ఇట ఈ సిరులెల్లా నెక్కడెక్కడో మట్టులేని హరినిర్మాణ చక్రములోన దిట్టలమే మేమో తిరిగేమునేము నేరు పేదో నేరమేదో నిలచిన దొకటేదో ఊరకే నీ దాసులమై ఉన్నారము చేరినన్నేలిన ఇట్టే శ్రీవేంకటేశ్వర గారవించి కరుణించి కావగదవే